ఐదు వందల ఇరవై ఎనిమిదవ సంకీర్తన వేసదితేనే లేదు విచారించితే కద్దు మూసినదిదే కీలు ముంచి వివేకులం ఎవ్వరు మనసులోన ఇందిరేషు తలచిన అవ్వల పాయకవుండు అదియే వైకుంఠము దవ్వులకు ఏగవద్దు తపము జపము వద్దు ఇవ్వలయిదే కీలు ఎదిగిన వారికి నాలుక ఎవ్వరైనాను నారాయణు పొగడిన చాలి ఆతడాడనుండు జగములూ ఉండును కాలము అడుగవద్దు కర్మమూ అడుగవద్దు పోలింప ఇదే కీలు పుణ్యమానసులు త్రివేంకటేశ్వరుని చేరి ఎవ్వరు నమ్మినా కైవసమై ఆతడింట కాచుకుండును సావానములు వద్దు శరణంటేనే చాలు భావింపైదే కీలు పరమయోగులకు